జ్యేష్జం బ్రహ్మణా బ్రహ్మణనష్మణాధిపతాశివసరంభా శంకరాచార్యమాన్ అస్మాచార్య పర్యంతం వందే గురుపరాీభగవాచం పుట్టే గుహ్యతమ ప్రవక్ష్యామ్య నూయే జ్ఞానం విజ్ఞానసోక్ష్యసేషు మనము చూసాం శ్లోకాన్ని విస్తారంగా భాష్యం అందాము ఇదమితి ఇదం బ్రహ్మజ్ఞానం వక్ష్యమాణముత పూర్వేశ్వధ్యాయూ దీనిని నీకు బోధిస్తాను ఇదం ఇదం అంటే ఇది ఇది అంటే బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానాన్ని నీకు నేను మరింత విస్తారంగా చెప్తాను అంటే ఎనిమిది అధ్యాయాలు వెళ్ళిపోయి మరి వాటిల్లో బ్రహ్మజ్ఞానం చెప్పలేదా అంటే చెప్పారు పూర్వాధ్యాయములలో చెప్పినది రాబోయే అధ్యాయములలో చెప్పబోతున్నది ఈ బ్రహ్మజ్ఞానం అనేది అలాగే ఉంటుంది అది ఒకసారి చెప్తే అదేం వర్కౌట్ కాదు అలాగ పునఃపున దాన్ని చెప్తూ ఉంటారు అనేక దృష్టికోణాల్లో దాన్ని అలాగ నిరంతరం మననం చేయటం కోసం అలా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానము నీకు నేను మళ్ళీ చెప్తాను బ్రహ్మ బ్రహ్మజ్ఞానము అంటే అక్కడెక్కడో బ్రహ్మ అనేది ఒకడు ఒకడు ఉంటాడు ఆయన యొక్క జ్ఞానము అని కాదు బ్రహ్మ భూము ఊ లు కాదు డూ అంటే పురుషుడు ఊ అంటే స్త్రీ లు అంటే బహువచనం అలాగే కాదు బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే సర్వ జగత్తు ఏ సత్యతత్వమునందు ప్రకాశిస్తోందో ఆ జ్ఞానస్వరూపమైన చైతన్యం ఆత్మచైతన్యం ప్రత్యేకభిన్నంగా అంటే వ్యక్తి యొక్క అంతరతమైన ఆత్మస్వరూపం ఏది కలదో దానికంటే అభిన్నంగా మాత్రమే పరబ్రహ్మ తెలియబడుతుంది ఇంకో రకంగా తెలియ తెలిసే ప్రసక్తే కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని నీకు నేను బోధిస్తాను ఇంతకు ముందు శ్లోకాల్లో అధ్యాయాల్లో చెప్పాను మళ్ళీ చెప్తాను తద్బుద్ధ సన్నిధీకృత్య ఇదమి ఈ ఇదం అనే పదాన్ని ఏ విధంగా ప్రయోగిస్తారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు దీనిని నీకు చెప్తాను అని కదా ఇదం అంటే దీనిని నీకు చెప్తాను దీనిని అంటే దేని ఎక్కడున్నదేమో ఇద ఇద ఇద ఎక్కువ శ్రీకృష్ణుడు ఆ రథంలో కూర్చున్నాడు దీనిని దేన్ని చూపిస్తాడు రథాన్ని చూపిస్తాడా గుర్రాల్ని చూపిస్తాడా దేన్ని చూపిస్తాడు బ్రహ్మజ్ఞానం అనే అర్థం రావాలంటే దేన్ని చూపిస్తాడు అక్కడ ఇదము శబ్దము ఎదురుకుండా ఉన్న ఒక వస్తువుని నిర్దేశించేది కాదు బుద్ధి ఎందు దీనిని మీకు చెప్తాను అంటే తన బుద్ధి దానిని నిర్దేశిస్తూ దీనిని నీకు చెప్తాను అని అంటాడు ఇది ఎలాగంటే ఈ శ్లోకం కాళిదాసు మహాకవి శ్లోకాలు చాలా గొప్పగా ఉంటాయి ఈ శ్లోకాన్ని ఆయన కుమార సంభవంలో రాశాడు దీనిని నీకు చెప్తాను అని అన్నాను అనుకోండి సపోజ్ అక్కడ దీనిని అక్కడ ఇదం శబ్దానికి అర్థం ఏంటి అక్కడ ఎదురుకుండా ఉందన బుద్ధిష్టమైనటువంటి అంటే బుద్ధియందు ఉన్న శ్లోకాన్ని నిర్దేశిస్తూ ఇదం శబ్ద ప్రయోగాన్ని చేశాను ఇక్కడ కూడా అంతే ఆయన బుద్ధియందు ఆ బ్రహ్మజ్ఞానం అనే అంశం గలదు దానిని నిర్దేశిస్తూ ఇదం శబ్ద ప్రయోగాన్ని శ్రీకృష్ణుడు చేశారు ఇక తు తు విశేష నిర్ధారణార్థ తు అనే దానికి అంటే ఆ తు అనే పదము ఆ బ్రహ్మజ్ఞానము యొక్క విశేషాన్ని నిర్ధారిస్తుంది అంటే అది చాలా విశిష్టమైనది దాని ప్రానికి ఒక విలక్షణమైన జ్ఞానము అనే విషయాన్ని నిర్ధారించే దాని కొరకై తూ అనే అవ్యయాన్ని అంటే ఏమిటా విశేషం ఏమిటో చెప్తున్నారు ఇదమేవతు సంయ జ్ఞానం యథార్థమైన జ్ఞానమంటే ఇదే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అల్పుడను జీవుడను దేవుడు వైకుంఠంలోనూ కైలాసంలోనో ఉన్నాడు అని అది కూడా ఒక జ్ఞానమేగా జ్ఞాన రూపంగా చలామణిలో ఉంటుంది సో అలాగే అలాగే ఉంటాయి పుస్తకాలు ఉంటాయి కూడా అనేక పుస్తకాలు ఉంటాయి ఒకటారి ఉండవు వందలాది పుస్తకాలు ఉంటాయి దాంట్లో సారం ఏమిటంటే ఈ పుస్తకాల్లో ఉండే సారం ఏమిటంటే జీవుడు ఇక్కడున్నాడు దేవుడు అక్కడున్నాడు ఏకత సారం జీవుడు వేరు దేవుడు వేరు జీవుడు కొలిస్తే దేవుడు కొరికలు తీరుస్తాడు ఈ పాయింట్ మీద ఎన్ని పుస్తకాలు వచ్చాయంటారు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కొన్ని వందల పుస్తకాలు వచ్చి మీరు ఏ వ్రతకల్పం పుస్తకం తీసినా దాంట్లో సారం ఏమిటి నువ్వు జీవుడవో అల్పుడవో అయోగ్యుడవో అభాగ్యుడవు దేవుడు సర్వశక్తివంతుడు ఎక్కడో లోకంలో ఉన్నాడు నువ్వు ఆ దేవుణ్ణి ఈ వ్రతం ద్వారా పూజిస్తే నీ కోరికలు తీరుస్తాడు బస్ ఇట్నా హీ బాత్ అవర్ క్యా ఇదంతా జ్ఞానము అనే రూపంగా చలామణి అవుతూ ఉన్నావు రకంగా జ్ఞానమే దేన్ని మనం కాదనం అన్నీ జ్ఞానములే సో అన్నీ జ్ఞానమే ప్రతిదీ జ్ఞానమే కానీ సమ్యక్ జ్ఞానం మాత్రం కాదు అపవాదం అయిపోతూ ఉంటుంది అంటే భక్తుడు ఏదో ఆరంభావస్థలో కొంత భక్తిని ప్రమోట్ చేయడం కోసం అలా చెప్పారండి వాడు కనుక భక్తిని చేయటం ప్రారంభిస్తే అంటే ఆ ఈశ్వరుని సామ్రాజ్యంలోకి ఒకసారి అడుగు ఆ తర్వాత ఇంకో మాట చెప్తారు ఈ కామన్నలతో దేవుణ్ణి పూజించటం మంచిది కాదయా పద్ధతి కాదు అది నిష్కామంగా దేవుణ్ణి పూజించాలి అని తర్వాత చెప్తారు ముందు అసలు భక్తి సామ్రాజ్యంలోకి వాడు రావడం కోసం ఇలా చెప్తారు ఆ చెప్పిన దాన్ని చేస్తారు అపవాద దాని పై మాట చెప్పి దాన్ని తిరస్కరిస్తారు అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళి ఇంకా తిరస్కరించడానికి వీలు లేకుండా చెప్పే ఫైనల్ ట్రూత్ ఏదైతే కలదో దాన్ని సత్యస్య సత్యం అని కూడా వర్ణించారు ఆ సత్యస్య సత్యం ఏది కలదో దాన్నే సమ్య జ్ఞానము అని అంటారు ఆ సమ్య జ్ఞానంలో అద్వయ ఆత్మరూపంగా పరమాత్మ పరబ్రహ్మ తెలియబడతారు పరబ్రహ్మకు వ్యక్తి యొక్క అంతరతమైన స్వరూపమునకు ఆత్మ పేరు ఆత్మకు భేదము లేదు లోకంలో భ్రమ ఉంది ఏమిటంటే ఆ భ్రమ దేవుని యొక్క మహిమను ద్వైతవాదులు ప్రతిష్ఠిస్తారు ద్వైతంలో దేవుని యొక్క మహిమ చాలా బలంగా ప్రతిష్ట ఈ అద్వైతవాదులు శివోహం శివోహం వీళ్ళు వీళ్ళకి ఆ భక్తిని గురించి వీళ్ళు ప్రతిష్ట చేయలేరు అని ఒక భ్రమ లోకంలో ఆ భ్రమకి మూలమేమిటంటే భక్తికి భేదం ఉండాలి భేదం లేకపోతే భక్తి ఏమిటి అని ఒక భ్రమ ఆ విధంగా వాదిస్తారు ఆ వాదము ఆ దృష్టి తప్పది ఎందుకంటే ఈశ్వరుని యొక్క మహిమను యథాపథంగా కరెక్ట్గా మీరు ప్రతిష్ఠించాలి అంటే అద్వైతంలోనే సంభవం ద్వైతం అంటే ఎలా ఉంటుందో ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటాడైనా ఆయన వేరు ఈ జగత్తు వేరు ఈ జగత్తులో ఉండే జీవులు వేరు జీవులు ఎంతమంది ఉన్నారంటే ఇన్ఫినిట్ కోటాను కోట్లు జీవులు ఉన్నారు వీళ్ళందరూ వేరే ఉన్నారు సెపరేట్ దే ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్ ఈశ్వరుని కంటే ఇండిపెండెంట్గా వీళ్ళు ఉంటారు జగత్తు కూడా ఈశ్వరుని కంటే ఇండిపెండెంట్గా ఉంటుంది ఇంకా దేవుడికి నిలబడ్డానికి చోటు ఉండదు ఈ జీవులు అందరూ యథార్థమే అయితే దేవుడికి నిలబడ్డానికి కూడా చోటు ఉండదు ఆయన ఎక్కడో మూల ఈ బ్రహ్మాండంలో మూల నక్కి కూర్చోవాలి ఆయన ఇంకా చోట్లేదు ఆయన ఉండడానికి వీళ్ళే ఉన్నారు కదా కాబట్టి అది ఈశ్వరుని యొక్క మహిమను ప్రతిష్ఠించదు ఈశ్వరుని మహిమ యథార్థంగా అద్వైతంలోనే ప్రతిష్ఠితమవుతుంది ఎలాగంటే ఈ జగత్ స్వతంత్రమైన సత్త గలది కాదు జగత్ వేరే ఏమీ లేదయా జగత్ అంటే ఏమిటి పృథివీ చెప్తే వాయువాకాశం అవేమి స్వతంత్రంగా ఉన్నటువంటి తత్వాలు ఏం కావు ఆ ఈశ్వరుని యొక్క ఈశ్వరుని యొక్క రూపాలే బంగారం యొక్క రూపాలే ఆభరణాలన్నీ అన్నట్టుగా ఆ అఖండ సద్రూపుడైన పరమాత్మయే ఈ పంచభూతాలుగా ఉన్నాడు అయిపోయింది జగత్తుని తీసుకెళ్లి దేవుల్లో కల్పిస్తారు ఇంకా జీవుడు జీవుడు అనేవాడు వేరే ఏమీ లేడు దేవుడికే వేషం వేస్తే సో దేవుడు సర్వవ్యాపకుడైన దేవుణ్ణి ఒక పరిచ్ఛిన్నమైన ఉపాధిలో మీరు బంధిస్తే జీవుడే అది ఎలాగంటే సూర్యుణ్ణి నీటి బిందువులో మీరు బంధించవచ్చు ప్రతిఫ ప్రతిబింబంగా ఆ విధంగానే ఈ మనస్సు అనే పరిచ్ఛిన్నమైన ఉపాధి ఎందు ఆత్మ పరమాత్మ చైతన్యాన్ని ప్రతిఫలించి ఆ విధంగా దాన్ని పరిచ్ఛన్నం చేసేస్తే దాని జీవుడు దేవుడికి చిరాభాషం లేదు కాబట్టి జీవుడు అనేవాడు వేరే ఏమీ లేడు జీవుడందరూ ఇన్ని జీవులుంటే ఇంక దేవుడు ఎక్కడ ఉంటాడు ఈ జీవులందరూ దేవుల్లో కలిసిపోయారు ఉన్నది దేవుడు ఒక్కడే దేవుడు తప్ప ఇంక ఏదీ లేదు సర్వం కల్విదం బ్రహ్మ స్నేహ నానాస్తి కించప్పుడు దేవుడు యథార్థంగా అద్వయ పరబ్రహ్మ విరాజిల్లుతాడు కాబట్టి అద్వైత వేదాంత వేదాంతం అంటే అద్వైత వేదాంతమే ఇన్ని వేదాంతాలు ఉండవు వేదాంతము అంటే అద్వైతమే వేదాంతం బంగారము అంటే ఒకటే ఉంటుంది ముచ్చి బంగారం బంగారం కాదు ఎనివే సమ్య జ్ఞానం కాబట్టి అద్వయ ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించుట తెలియట దానికి సమ్య జ్ఞానము పేరు అత్తు అనేది ఈ జ్ఞానము యొక్క వైశిష్ట్యాన్ని బోధిస్తుంది అంటున్నారు భాష్యకారులు అది ఎలాగంటే ఇదే యథార్థమైన జ్ఞానము ఇదమే వు సమ్య జ్ఞానం సాక్షాత్ మోక్షప్రాప్తి సాధనం ఇప్పుడు డైరెక్ట్గా సాక్షాత్ అంటే డైరెక్ట్గా మోక్షమును పొందే సాధనము ఈ జ్ఞానము జ్ఞానాన్మోక్ష జ్ఞానానికి మోక్షానికి మధ్యలో అంతరమేమీ లేదు ఇప్పుడు అదే సర్పమని భయపడుతూ ఉంటాడు సర్పము నాయం సర్ప ఇయం రజ్జు ఇది సర్పము కాదు ఇది త్రాదు అని తెలిసిన మరుక్షణం మీకు భయం పోతుందంట భయం నుండి విముక్తి వచ్చేస్తుంది జ్ఞానాన్మోక్ష జ్ఞానంతో మోక్షం అలాగే ఉంటుంది అది తెలియనంత వరకు తెలిసిన మరుక్షణం భయం పోతుందంటే తెలిసాక ఇంకా ఏదో చేయాలా తెలిసాక ఇది త్రాడు పాము కాదు అని తెలిసింది ఇప్పుడు కర్ర పెట్టి కొడితేనే భయం పోతుందా అసలు ఏం చేయాలి ఇంకా లేకపోతే ఏదైనా కొన్ని పూజలు ఏమైనా చేస్తేనే భయం కర్ర పెట్టి కొట్టడం నాగ ఉపాసన లాంటివి చేయడం అక్కర్లేదు అది త్రాడు అని తెలుసుకుంటే పాము భయం పోయింద్ఞానాన్ని మోక్ష తెలుసుకుని ఇంకేదో చేసి మోక్షం కాదు దానికి సాక్షాత్ అంటే అర్థం అది అది ఈ జ్ఞానము యొక్క విశిష్టత సాక్షాన్ మోక్ష ప్రాప్తి సాధనం ఈ జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసునండి వాసుదేవ సర్వమితి అది ఆ జ్ఞానము యొక్క ఒక రూపం గడచిన అధ్యాయంలో వచ్చింది వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ వాసుదేవుడే సర్వము సర్వము అంటే ద్రష్టాదృశ్యము సర్వం అంటే ద్రష్ట దృశ్యం చూచేవాడు చూడబడేది రెండే ఉంటాయి జగత్తులు ఇంక మూడోది లేదు ఈ చూచేవాడు వాసుదేవుడే చూడబడేది వాసుదేవుడే వాసుదేవ సర్వం అది జ్ఞానం ఆ జ్ఞానం యొక్క రూపం ఆ ఉంటుంది ఆత్మైవేదం సర్వం వాసుదేవుడు అంటే మళ్ళీ ఆయనేవడం అనుకున్నారు ఆయన ఎవడో వాసుదేవుట ఆయనే అంతా ఆయనేట మరి వీడి మాట ఏమిటి సో ఆత్మ వేదం సర్వం ఆ వాసుదేవుడే ఆత్మరూపంగా ఉన్నాడు ఆత్మయే సర్వము ఆత్మ కంటే భిన్నంగా ఏది లేదు మీరు ఆత్మ అంటే జ్ఞాన జ్ఞాన సందర్భంలో జ్ఞాన ప్రకరణంలో దేనిని ఆత్మ భక్తి ప్రకరణంలో దానినే ఈశ్వరుడు అంటారు అంటే ప్రకరణం మారితే పేరు మారుతుంది వస్తువు అదే ఏకమేవా సో ఇది చాంద్రోద్యశ్రుతి మూడు మూడు మూడు అంటారు చూడండి ఈ పరమాత్మ ఏకం ఏవా అద్వితీయం ఏకం ఒక్కటి మాత్రమే ఏవా రెండవది లేనిది అద్వితీయం మూడు ముళ్ళు మూడు ముళ్ళు వేసిపెట్టారు ద్వైతం దరిదాపులకి రాకుండా ఉండడం కోసం ఏకం అంటే ఈ ద్వైతం ఎవడైనా అజ్ఞానం చేసి పట్టుకొస్తాడే ఏకం ఏవా అయినా కూడా ఒక్కటే ఒక్కటి మాత్రమే అంటే కూడా వీడు ఎవడైనా ద్వైతాన్ని దాంట్లో చొప్పిస్తాడే పోనని రెండవది లేదు అద్వితీయం అనిపెట్టారు అయినా ద్వైతాన్ని చొప్పించేశారు కలికాలంటాయి రెండవది లేదు అని చెప్తుంటే ద్వైతం అంటాడేమండి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేటండి ఈ ద్వైతాన్ని సో ఏకమేవ అద్వితీయం ఒక్కటి ఒక్కటి మాత్రమే రెండవది లేదు అని శృతి చెప్తోంది మూడు ముళ్ళు మూడు ముళ్ళు వేస్తే ఇంకా పక్క మూడు ముళ్ళు వేస్తే ఇంక పక్క ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు అలాగే లేదు కానీ ఒకప్పుడు ఎలా ఉండేది ఆ అమ్మాయికి ఏదో మధ్య పెట్టేసేది మూడు ముళ్ళు వేసేస్తే ఇంకా అందరూ నోర్మోస్తుంది వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కానీ మూడు ముళ్ళు పడ్డాయా లేదా పడ్డాయండి ఆయనకి అయితే ఇంక మనం చేసేదేం లేదండి అయితే ఆయన ఇంక చేసి దేని ఇంకా మూడు ముళ్ళు పడలేదు అయితే వేసేవాడిని జైల్లో పెట్టేవాడిని ఏం పర్వాలేదు వీ కన్ రికవర్ దిఫ్ ఎపిసోడ్ని బ్యాక్ట్ చేసేయొచ్చు అప్పుడు మూడు ముళ్ళు వేసే వేసేసాడు మూడు ముళ్ళు వేసేసాడు అయితే ఇంక దండం పెట్టేసేది అలా ఉంది వారి పాపం అంటే మూడు ముళ్ళు సో అలాంటివి మూడు ఇక్కడ రెండవది లేదు భేదము లేదు ఈ భేదం మూడు రకాలు ఈ సృష్టిలో భేదం మూడు రకాలు మూడే రకాలు ఇంకా నాలుగో రకం లేదు మూడు రకాలు ఏమిటంటే సజాతీయ భేదము విజాతీయ భేదము స్వగత భేదము ఇప్పుడు చెట్టుందనుకోండి చెట్టు వేరు బండరాయి వేరు విజాతీయ రూ విజాతీయ భేదం బండరాయి రాళ్ల జాతికి చెందింది చెట్టు చెట్ల జాతికి చెందింది జాతే వేరు అది విజాతీయ భేదం మావిడి చెట్టు వేరు పనస చెట్టు వేరు ఇది సజాతీయ భేదము ఇది చెట్టే అది చెట్టే కానీ ఈ ఇదో రకం చెట్టు అది ఇంకో రకం చెట్టు సజాతీయ భేదము స్వగత భేదము అంటే చెట్టు ఒకటే కానీ దాంట్లో కాండం వేరు శాఖలు వేరు ఆకులు వేరు పువ్వులు వేరు కాయలు వేరు ఇది స్వగత భేదము ఈ మూడు రకాల భేదము లేని పరమాత్మతత్వము ఉదాహరణకి ఆకాశాన్ని తీసుకోవచ్చు ఆకాశంలు ఎన్ని ఉంటాయండి ఒకటి ఉంటాయి రెండుంటాయి పది ఉంటాయి ఇరవై ఉంటాయి ఒక్కటే ఉంటుంది రెండో ఆకాశం అనేదే లేదు తర్వాత ఆకాశంలో విభాగాలు ఉండవు ఆకాశంలో ఇంకా విభాగాలు అనేవి ఉండవు కాబట్టి ఆకాశాన్ని నీరెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు కాబట్టి ఏకమేవ అద్వితీయం దీన్నే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ అలా అలా చెప్తారు ఆ శృతి వాక్యాన్ని ఇదిగో ఇటువంటి జ్ఞానమది అని ఈ విధంగా శృతులు స్మృతులు కూడా వీటిల్లో ఆత్మవేదం సర్వం ఏకమేవ అద్వితీయం అన్నది వాసుదేవ సర్వం అన్నది స్మృతి గీత సో ఇలాంటి అనేకములైన శృతుస్మృతులు ఆత్మ అద్వయమని అద్వయ ఆత్మ జ్ఞానము చేతనే మోక్షమని సాక్షాత్తుగా మోక్షమని చెప్తున్నాయి అబ్బా ఎంత గొప్ప జ్ఞానమో చూడండి ఇదిగో ఇంతటి వైశిష్ట్యము కలిగిన ఈ జ్ఞానాన్ని మీకు చెప్తాను నాణ్యత రెండవది లేదు ఇంకా చెప్తున్నారు ఆ వైశిష్ట్యం ఆ జ్ఞానము యొక్క వైశిష్ట్యాన్ని ఇంకా చెప్తున్నారు నాన్యత రెండవది లేదు దానికి ఒక ఛాందోగ్య శృతిని కోర్చేస్తున్నారు అథన్యో విదు అన్యరాజాన క్షయ్యలోకా ఇదిశ్రుతిభ్య ఛాందోగ్యంలో ఒక ప్రణాళిక అది చాలా చక్కటి వివరణ ఇప్పుడు వీడు పూజ చేస్తూ ఉంటాడు ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటాడు ఏ విధంగా ఆరాధిస్తాడు ఈశ్వరుడు ఆత్మరూపంగా నా హృదయంలో ఉన్నాడు అని ఆరాధించడు ఆ దృష్టితో ఆరాధించడు ఎప్పుడు కూడా మనం దేవాలయానికి వెళ్ళినా దేవుడు ఇక్కడ నేను ఇక్కడున్నాను దేవుడు అక్కడ ఉన్నాడనే దర్శనం దర్శనమే కాదు ఏమన్నా మీరు ఇక్కడను దేవుడు అక్కడ ఉంటే దర్శనం చేసినట్టే ఎలా మీకు ఒక్కటే దృష్ణాంతం లడ్డూ లడ్డూ పెట్టిలోనూ మీరు ఇక్కడ ఉంటే మీరు ఆస్వాదించినట్ అవుతుందా లడ్డు ఆస్వాదించాలంటే ద్వైతం ఉంటే ఆస్వాదం ఉంటుంది ద్వైతం ఉంటే మీరు సపరేట్గా ఉంటారు ద్వై లడ్డూ సపరేట్గా ఉంటుంది అప్పుడు అది ఆస్వాదించిన తవ్వదు ఎప్పుడు ఆస్వాదించినట్ అవుతుందో తెలుసినా ఆ లడ్డూకి మీకు భేదం ఉండకుండా అయిపోవాలి లడ్డూయే మీరు మీరే లడ్డూ అయిపోవాలి అయిపోతే అదే ఆస్వాదించినట్టు అలాగే దేవుణ్ణి చూస్తున్నారనుకోండి అదిగో దేవుడు అక్కడ ఉన్నాడు దేవుడు ఇక్కడ నేనున్నాను మీరు ఇంకేం దర్శనం చేసినట్టు దర్శనమే కాదు దర్శనం అంటే అభేదం కలగాలి అభేదం అయితేనే దర్శనం దేవుడు దేవుడు అక్కడున్నాడు దేవుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇంకేం దర్శనం కొని దేవుడి దగ్గరికి బయలుదేరినప్పుడు అలా అనిపించినా దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేసేప్పుడు కూడా అలా అనిపించినా చీరా దర్శనం చేసిన తర్వాత మటుకు ఇంకా దేవుడు అక్కడ నేను ఇక్కడ అనేది లేదు ఆ దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని దర్శించాలి అది దేవుని దర్శనం అంటే సో అటువంటి దర్శనం చేత మనిషిలో వికాసం వస్తుంది అద్వయ దర్శనం వల్లే వికాసం వస్తుంది దేవుడు దేవుడే నేను నేనే అంటే ఇంకా వికాసమే ఉండదు వాడు అలాగే వెలికి ఆ అల్పత్వంలోనే ఉండిపోతాడు అథ ఏ అన్యథాతో విదుహు అతహా అన్యథా విదుహు అంతకు ముందు అద్వయ ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే అథ ఇంతవరకు ఈ టాపిక్ చెప్పాం కదా దీనికి భిన్నంగా అతహా అన్యథ ఈ చెప్పిన దానికి విరుద్ధంగా ఏ విధు ఎవరు దర్శిస్తారో అంటే ఎలా దర్శిస్తారన్నమాట అది కూడా వెంకటేశ్వర స్వామి అక్కడున్నాడు నేను ఇక్కడున్నాను ఆయన వేరు నేను వేరు అలా దర్శిస్తాను ఏమండి ఇప్పుడు సపోజ్ హృదయంలో దేవుడు ఆత్మరూపంగా ఉన్నాడనుకోండి ఈశ్వరుడు అప్పుడు నా నా ఆరాధింపబడే ఈశ్వరుడికి నాకు అభేదమే నేను ఆరాధించే ఈశ్వరుడు నా రూపంగానే నా నా ఆత్మరూపంగానే నా ఎన్నున్నాడు అని ఆ విధంగా అంటే ఇప్పుడు ఏమైపోయిందనమాట నేను నా యొక్క యథార్థ స్వరూపాన్నే ఆరాధిస్తున్నాను అని తెలియదు అద్వయ ఆత్మదర్శనంలో ఆ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు దానికి విరుద్ధంగా వీళ్ళు తెలుసుకుంటున్నారు ఏ అన్యథా విధు వాళ్ళు ఎలా ఆరాధిస్తారు నేను వేరు నా చేత దేవుడు వేరు రాజా అంటే పాలకుడు సో ఆ దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉండి నన్ను పాలిస్తున్నాడు కాదు ఆ దేవుడు వేరే నేను వేరే కాబట్టి ఆయన దూరంగా నాకంటే భిన్నంగా ఉండి నన్ను పాలిస్తున్నాడు అంటే అన్యరాజాన ఇప్పుడు మీరు విష్ణువును పూజించారు ఉంటాడు మీరు ఇక్కడ ఉంటారు విష్ణు విష్ణువుగానే ఉంటాడు మీరు మీరుగానే ఉంటారు మీరు హఠాత్తుగా మీరు ఇంకోటేమో అయిపోరు మీరు ఏమిటిప్పుడు ఒక అల్ప అయోగ్య అభాగ్య జీవుడు అంతే కదా మరి వీడిలాగే ఉంటాడు విష్ణువును ఆరాధించిన ముందు అంతే ఆరాధించిన తర్వాత అంతే ఇక విష్ణువేమిటి అనంత శక్తి సంపన్నుడు లక్ష్మీపతి వైకుంఠాధిపతి వైకుంఠంలో ఉంటాడు ఆయన జగత్తునంత పరిపాలిస్తూ ఆయన వైకుంఠంలో ఉంటాడు ఆయన ఆయనలాగే ఉంటాడు వీడు వీడిలాగే ఉంటాడు ఎటువచ్చి ఆయనకి వీడి మీద కొంత ప్రీతి కలిగి వీడికి ఎవో కొన్ని తాయిలాలు పెడతాడు తాయిలం అంటే ఇప్పుడు తల్లికి పిల్లవాడి మీద ప్రేమ కలిగితే తాయిలం పెడుతుంది చూడండి ఆ రకంగా వీడికి పెట్టి తాయిలాలు ఏమిటి వీడు నాకు పెళ్లి కావటం లేదు బాబు ఎవరైనా ఓ అమ్మాయి నన్ను పెళ్లి ఇట్లా పెళ్లి అయ్యే చేసుకున్నట్లా పూజ చేశాడు కదా అంటే సరే ఫోన్లో వీడు వెరీమోహన్ చాలా పూజ చేశాడు అని ఓ అమ్మాయికి వీడు నచ్చేట్లాగా ఆయన వరం ఇస్తాడు తాయిలో అంటే అలాగే ఉంటుంది అదో తాయిలో వీడికి పెళ్ళి అవుతుంది పెళ్ళి తర్వాత ఎలా ఉంటాడు పెళ్లికి ముందు ఎలా ఉన్నాడు విష్ణువుని పూజించక ముందు ముందు ఎలా ఉన్నాడు అయోగ్య అభాగ్య అల్పజీవుడిగా ఉన్నాడు పెళ్ళి తర్వాత వీడికి పెళ్లి ఎవరితో అవుతుంది ఇంకొక అయోగ్య అభాగ్య అల్పజీవుడితో విడి పెళ్ళవు వాళ్ళకు ఒక పిల్లాడు పుడతాడు వాడు ఒక అయోగ్య అభాగ్య అల్పజీవుడితో వారిని ఇదే మీ ద్వైతం అంతా కలిపి ఇదే అవైతం అంటే అన్యరాజాన అంటే మీరు అద్వైతం ఏదాంతా క్లాస్లో ఉన్నారు ఆ సంగతి మర్చిపోతుంది సుమా సో ద్వైతాన్ని కబలించేసే లైసెన్స్ మాకుంది దట్ ఈస్ హౌ యార్ ఎనీవే సో అన్యరాజా అన్నహ వీడి బ్రతుకులో ఎప్పుడు వీడికి పాలకుడు వీడి బయటే ఉంటాడు అన్యరాజా అన్నహ ఆ పాలకుడు ఏం చేస్తాడు వీడికి ఏవో తాయిలాలు పెడుతూ ఉంటాడు ఆ పెట్టిన తాయిలాలు ఎంతకాలం ఎదురుస్తాయండి వీడికి పెళ్లి కావట్లేదు పెళ్లి పెళ్లి పెళ్లి అన్నాడు ఈ పెళ్లి మోజ్ ఎంతకాలం ఉంటుంది హనీమూనుకు వెళ్తే వారం రోజులు హనీమూన్కు వెళ్ళకపోతే మూడు రోజులు అని ఏదో సామెతుంది అలా అక్కడితో ఆ మోజు సరి లోక అంటే భోగం అనర్థం లోక్యతే భుజ్యతే ఇది లోక కాబట్టి దేవుణ్ణి పూజ చేసి వీడు సంపాదించినటువంటి భోగము క్షయ్య శీలార్థం క్షయిష్ణు క్షయమైపోయే శీలము గలది ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసి దేవుడికి బాగా పూజా తీసేసి యజ్ఞం చేసి ఎలక్షన్లో పోటీ చేసి నెగ్గేయండి నెగ్గితే ఏమిటో మీరు చెప్పంటారా ఒక్క రెండు నిమిషాలు అబ్బా నేను దేవుణ్ణి పూజించాను దేవుణ్ణి నా కోరిక తీర్చేయడాను ఒక్క రెండు నిమిషాలు ఉత్సాహంగా ఉంటుంది పెడతాడు మొన్నటి పొద్దునే ఓ దేవా నాకు క్యాబినెట్లో పోష్టించుము అని మళ్ళీ పూజ ప్రారంభిస్తాడు అని మళ్ళీ ప్రార్థన ప్రారంభిస్తాను ఎందుకంటే ఆ నెగ్గిన మోజు అయిపోయింది అక్కడ పోటీ ఆ పూటతో తాకర సపోజ్ వీడి క్యాబినెట్ పోస్ట్ రాలేదనుకోండి వీడికి మినిస్టర్ పోస్ట్ రాలేదనుకోండి మళ్ళీ ఇంకో పెద్ద పూర్తి చేశాడు అయినా మినిస్టర్ పోస్ట్ రాలేదు అప్పుడు ఏమనిపిస్తుంది తెలిసిన ఏటో తలికాలం వచ్చేసింది దేవతలు కూడా సరిగ్గా కోరికలు తీర్చట్లేదు అను లేకపోతే ఈ దేవతని ఈ పాత దేవతలని ఈ విష్ణువు రాముడు కృష్ణుడు వీళ్ళు కొంచెం ఓల్డ్ ఫ్యాషన్డ్ దేవతలు వీళ్ళు కోరికలు తీర్చట్లే ఇప్పుడు బాబాగారిని కనుక మనం పూజిస్తే కోరిక బాగా తీరుతుంది అని ఒక కొత్త సిద్ధాంతం అవ్వడం పెట్టుకుని వస్తాయి వీడు బ్రతుకు అన్యరాజాన క్షయ్యలోకా దేవుణ్ణి ఆత్మరూపంగా దర్శించరా అని చెప్తుంటే శాస్త్రం వీడు ఆత్మ వేరు దేవుడు వేరే అన్యథ అత అన్యథా ఏ విదు యుతి ఎంత పరుషంగా చెప్పిన ఎంత పరుషం అంటే పరుషం అని కాదు నిజానికి కుండ మొదలు కొట్టినట్టు చెప్పింది అన్యరాజాన క్షయలోకాభవంతి వీడికంటే దేవుడు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాడు ఆ దేవుడు వీడికి పెట్టే తాయిలాలు వీడి చేసిన భక్తికి సంతోషించి పెట్టే తాయిలాలు ఎప్పుడూ కూడా క్షయమైపోయేవే ఉంటాయి కాబట్టి ఈ మార్గము ఇది చాలా తప్పు తప్పంటే అదేదో మహాపరాధమని కాదు అధర్మమని కాదు సమ్యమైతే కాదు కేతుభ్యం గుహ్యతమం గోప్యతమం ప్రవక్ష్యామి కథయిష్యామి ఈ జ్ఞానము అత్యంత రహస్యమైనది అంటే హృదయంలో కదిలంగా దాచుకోట అత్యంత రహస్యం ఉంటే అభిప్రాయం అంటే హృదయంలో పదిలంగా దాచుకోవాలి దాని యొక్క విలువటివి ఇప్పుడు మీరు డైమండ్ నెక్లెస్ లక్ష రూపాయలు డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నారనుకోండి దాన్ని పోపులు పెట్టిలోనో అక్కడ పెట్టడం లేదా దాన్ని ఎక్కడ పెడతారంటే ఒక బీరువాలో అల్మైరాలో సేఫ్లో దాచిపెడతారు ఆ ఈ అద్వయ ఆత్మ జ్ఞానాన్ని మీరు హృదయంలో పదిలపరుచుకోవాలి హృదయము ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఆ దేవుడికి నమస్కారం చేసి ఈ దేహోపాధి కారణంగా భేదము గోచరిస్తోంది ఈ గోచరించే భేదము కల్పితము అజ్ఞాన కల్పితము వాస్తవం ఏమంటే ఆ దేవుడే నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు ఇది వాస్తవము అని దర్శించాలి దేవుని అలాగే దర్శించాలి మరీ నిష్కామంగా ఉండాలి నిష్కామంగా ఉండకపోతే ఈ దర్శనం కుదరదు నిష్కామంగా అద్వయ ఆత్మరూపంగా దేవుణ్ణి దర్శించాలి అదే దర్శనం మిగతావన్నీ దర్శనాభాసలే తప్ప యథార్థమైన దర్శనం అదే శివోహం శివోహం అన్నట్టుగా ఉండాలి తప్ప ఉన్నమ శివాయ జపం చేస్తున్నా కూడా శివోహం ఆ విధంగానే ఈశ్వరుణ్ణి దర్శించాలి ఇంతటి విలువైనది ఇక్కడ రహస్యం ఉంటే విలువ అని అర్థం అత్యంత రహస్యము అంటే అత్యంతము విలువైనది అటువంటి జ్ఞానాన్ని నీకు నేను చెప్పేస్తాను కథ విషయాన్ని ఎందువల్ల అనసూయవే అసూయా రహిత నీకు అసూయలేది కనుక నీకు అసూయలేదు కనుక నీకు చెప్పేస్తాను ఏమిటి చెప్పేస్తాడు పింతత్ ఏమిటది నీకు చెప్పేస్తాను అంటున్నాడు ఏమిటది అంటే అలా ప్రశ్న సమాధానంగా రాస్తారు భాష్యం జ్ఞానం ఆ శ్లోకంలో అలా ఉంది కదా వరస ప్రవక్ష్యాన్ని అనసూయవే జ్ఞానం ఆ జ్ఞానం అనే మాటనే అలా ఇంట్రడ్యూస్ చేస్తారు ఏమిటయా నువ్వు చెప్తానంటున్నావు అంటే జ్ఞానం జ్ఞానం అని చెప్తాను జ్ఞానం చెప్తావు కింగ్ విశిష్టం దేనితో కూడిన జ్ఞానాన్ని చెప్తావు అయా అంటే విజ్ఞానసహితం అనుభవయుక్తం అనుభవంతో కూడిన జ్ఞానాన్ని చెప్పాలి అనుభవంతో కూడిన జ్ఞానమే చెప్పాలి అంతేగాని అద్వైత వేదాంతాన్ని చెప్పేప్పుడు ఏదో మనకి పది జన్మల తర్వాత వంద జన్మల తర్వాత ఆత్మస్వరూపంగా దేవుడు తెలుస్తాడు ప్రస్తుతానికి దేవుడు వేరు నేను వేరు అంటూ మళ్ళీ పాఠం అలా చెప్పకూడదు అది ఇంకెందుకో పాఠం అటువంటి అప్పుడు అందుకంటే సత్యనారాయణ వ్రతకల్పం ఏదో చదువుకుంటే పోతుంది అంత సందర్భంగా కూడా ఉంటుంది నీవు భేదమే ఫైనల్గా చెప్పేదానికి ఇది అనవసరంగా కాబట్టి అద్వైత వేదాంతాన్ని పాఠం చెప్పేప్పుడు అనుభవపూర్వకంగానే పాఠం చెప్పాలి అనుభవం లేదు లేదా ఎందుకు లేదు ఎందుకు లేదు నీవు ఆత్మనిష్ఠుడై ఉండువు నేను అనే ఆ జ్ఞానం అందరికీ సమానంగా ఉంది కదా నేను అనే ఆ అనుభవము లేనివాడు ఎవడైనా ఉన్నాడా ఇక్కడ నేను అనే అనుభవం లేనివాడు ఎవడో నాకు చేయొచ్చు ఒక ఎవడో ఒక ఆయన చేయొచ్చాడు నేను అనే అనుభవం ఉండబట్టే చేయొచ్చేడా లేకుండా చేయొచ్చేడా కాబట్టి నేను అనే అనుభవం ఏదైతే కలదో ఆ అనుభవానికి మీరు ఏ రకమైన అధ్యారోపములు జా జత చేయకుండగా శుద్ధంగా నేను అనే ఆ నేను యొక్క తత్వాన్ని మీరు విశ్లేషణ చేయండి నివిధ్యాసనంలో నేను ఎవరు రమణ మహర్షి యొక్క ప్రక్రియ లేకపోతే నేను ఉన్నాను నిసర్గదత్త మహారాజ్ అహమస్మి అద్వైతమకరంగా సో ఆ రకంగా ఆ నేను యొక్క తత్వాన్ని మీరు శోధన చేయండి ఆ నేను మీద తల్లి తండ్రి కొడుకు కూతురు వ్యాపారస్తుడు లభిత సన్యాసి ఇటువంటి అధ్యారోపాలు ఏమీ పెట్టకుండగా శుద్ధమైన నేను తత్వాన్ని మీరు కనుక విశ్లేషణ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఆ అద్వయ ఆత్మానుభవంలో మీరు ఉండనే ఉన్నారు లేదని లేదనంటే లేదండంలో కొంత ఒక విచిత్రమైన ఆటంకం మనిషి తనకు తానే కల్పించుకుంటారు లేదనే మాట అంటారు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఏదో ఫిజిక్స్లో ఏదో లా టీచర్ చెప్తాడా చెప్తే ఒకళ్ళు లేచి నాకు అర్థం కాలేదంటాడు ఏమిటి అర్థం కాలేదు నీకు చెప్పు ఏది అర్థం కాదు అలా ఉంటేలాగండి నాకు ఏదీ అర్థం కాలేదంటే ముప్పో పాఠం విని నాకు ఏదీ అర్థం కాలేదంటే మళ్ళీ ముప్పో మళ్ళీ చెప్తాడా అలా ఉండదు నీకు ఏది అర్థం కాలేదో చెప్పు అదిగో ఆ ఈక్వేషన్లో ఆ పార్ట్ నాకు అర్థం కాలేదు అప్పుడు దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయచ్చు సో ఆ విధంగా నీకు అద్వయ ఆత్మజ్ఞానము లేదు ఓకే లేదు ఎందుకు లేదు ఏమోనండి నాకు తెలియదు ఎందుకు లేదో లేదండి అలా మీరు అన్నారనుకోండి దానికి సొల్యూషన్ ఉండదు ఎందుకంటే ఆ జ్ఞానానికి మీరే ఒక ఆటంకాన్ని కల్పిస్తూ మీరు ఆటంకాన్ని కల్పించడం మానేయాలి నేను అనగానేమి ఇప్పుడు నేను దేవుణ్ణి స్మరిస్తున్నాను మీరు అభ్యాసం చేయండి నేను రాముణ్ణి స్మరిస్తున్నాను వాళ్ళ దేవాలయానికి వెళ్తే దేవుడు ఎదుర్కొండ దూరంగా ఉన్నాడని ఒక ఒక భేద దృష్టి ఉంటే ఉండొచ్చు మన ఆ సందర్భం అలాగే పెట్టి నేను రాముణ్ణి స్మరిస్తున్నాను రామ రామ అని స్మరిస్తున్నాను ఈ నా స్మరించబడే రామ అనేది ఆ తెలివి ఆ చైతన్యం భిన్నంగా ఉందా చైతన్యంలో అంతర్గతమే ఉన్నదా చైతన్యం ఆ చైతన్యమే రామ అనే రూపంగా మనకు అనుభవానికి వస్తుంది రామ రామ అంటే ఆ చైతన్యమే రామ అనే రూపంగా ప్రకటమవుతోంది ఓకే మంచిది నేను నేను ఇప్పుడు ఏమవుతోంది అదే చైతన్యం నేను అనే రూపంగా ప్రకటమవుతోంది ఓకే ఇప్పుడు నువ్వేమంటావు ఆ చైతన్యం రామ రూపంగా ప్రకటమైనప్పుడు ఆ రామ నేను అనే రూపంగా ప్రకటన అయినప్పుడు ఈ నేను అత్యంత భిన్నములా మీరు చెప్పండి నాకు అవి అత్యంత భిన్నముల అవి కాదు అవి ఒకే చైతన్యంలో మిమ్మల్ని ఉన్నది కదా అత్యంత భిన్నములేం కావు ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను రాముడు ఎక్కడో సాకేత లోకంలో ఉన్నాడు అలాగ ఉందా అది అలా లేదుగా అత్యంత భిన్నములేం కావు అదే చైతన్యం రామా అన్నప్పుడు రామారూపంగా కనపడింది నేను అన్నప్పుడు నేను రూపంగా కనపడింది అత్యంత భిన్నమునేం కావు రామా అన్నప్పుడు ఆ రాముడు నేను అన్నప్పుడు ఆ నేను ఒకే హృదయంలో ఆ ఒకే వెలుగులో ప్రకాశిస్తూ ఉన్నాయి వాటి మధ్యన తేడా ఏ విధంగా ఆ తేడా ఏ రూపంగా ఉంది ఆ తేడా ఏమిటో చెప్పమంటారా నేను అభాజ్యుణ్ణి అల్కుణ్ణి ఆ రాముడు గొప్పవాడు నువ్వు అంటావే అదే తేడా నీ మనస్సు కల్పించిన భేదమే భేదం కాబట్టి ఈశ్వరుడు మన హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు కాబట్టి నాకు తెలీదు తెలియదు అంటే కుదరదు తెలుసుకో ఎందుకు తెలియదు తెలుసుకోబట్టి అటువంటి అనుభవయుక్తమైనటువంటి జ్ఞానము నేను మెడిటేషన్ చెప్పాను ఒకసారి ఆ మెడిటేషన్లో ఏం చెప్పారంటే రామ రామ రామ అలా ధ్యానం చేయి అయాం అయాం అయాం అంటే అహమస్మి అది కూడా ధ్యానం చేయి ఈ రామ అనేప్పుడు ఉండే ఆ వెలుగు ఆ తెలివి అయాం అన్నప్పుడు ఉండే తెలివి ఈ అనుభవమే కదా ఆ తెలుగులో భేదం ఏముందో చూసుకో భేదం ఏమైనా కనపడితే రికార్డు చేసుకో భేదం ఏం లేదనుకో బి హ్యాపీ అయాం రామా రామాకి అయాంకి తేడా ఏమీ లేదు అదే శంకరులు శివోహం శివోహం ఎటు వచ్చి ఒక్కటే కండిషను చిదానందరూప శివోహం శివోహం నేను అని మీరు నేను చుట్టూ అరడమని జపచేసి ఇంకా శివోహం అన్నానికి వీళ్ళు నేను ఫలానా గోత్రంలో ఫలానా వంశంలో ఫలానా రోజున పుట్టాను శివోహం ఇంకా అలా తప్పు కూడాను అప్పుడు నమశివాయ అను సరిపడుతుంది ప్రస్తుతానికి నమశివాయ నేను పుట్ట ఈ పుట్టడం నేను పుట్టేనా నేను పుట్టడం అనేది లేదు నేను వర్తమాన క్షణావచ్ఛన్న చైతన్యం నేను పుట్టుక లేదు మృతి మరణము లేదు అటువంటి శుద్ధమైన నేనుకి రాముడికి తేడా ఏమీ లేదు కాబట్టి బచ్చా బిచ్చా రాముఖే అది ఎక్కడో వెళ్ళారు కాబట్టి ప్రతి పిల్లవాడు రాముడే పిల్లవాడు రాముడు అంటే పెద్దవాడు కూడా రాముడే తెలుసుకుంటే యజ్ఞానం జ్ఞాత్వా ప్రాప్త మోక్ష్యసే అశుభాత్ సంసార బంధనాత్ ఏ జ్ఞానమునైతే పొంది మానవుడు అశుభము నుండి అంటే సంసారబంధము నుండి విముక్తుడవునో అతి జ్ఞానాన్ని నీకు నేను చెప్పేస్తాను అని శ్రీకృష్ణుడు రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం ఈ జ్ఞానము ఎటువంటిదంటే ఆయన ఇంకా స్థుతిస్తున్నారు ఏది మనం స్వీకరించాలో దానిని స్థుతిస్తారు సో దట్ మనం ప్రేమతో స్వీకరిస్తున్నాం దేనిని మనం విడిచిపెట్టాలో దానిని నిందిస్తాం సో దట్ మనం నిస్సన్నేహంగా విడిచిపెట్టేస్తాం హోతాదిక సత్య రాజవిద్యేతి ఆ జ్ఞానాన్ని స్చిస్తున్నాడు శ్రీకృష్ణుడు రాజవిద్య అని మొదలుపెట్టి ఇది రాజవిద్య రాజవిద్య అనే పదానికి రెండు రకాలుగా అర్థం చెప్పచ్చు రాజ్ఞాం విద్య రాజుల యొక్క విద్య అంటే మీరు ఉపనిషత్ వాంగ్మయం చూసినట్లయితే ఈ జ్ఞానము ఆరంభం నుంచి రాజుల దగ్గరే ఉంది బ్రాహ్మణుల దగ్గర లేడు దీనికి రా ఇప్పుడు మీకు చాంద్రో్యంలో చిత్రమైన స్టోరీలుంటాయి వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీరు గమనించాలి ఆ వైదిక కాలంలో ఏ విధమైన సోషల్ స్ట్రక్చర్ ఉండేదో మీకు అర్థమవుతుంది ఐదో అధ్యాయంలో వస్తుంది ప్రవాహణ జైవలి అని రాజు ఉంటాడు ప్రవాహణ జైవలి అంటే జీవలాస్ సన్ ప్రవాహణ సన్ ఆయన కొడుకు ఆయన రాజ్యం వెళ్తూ ఉంటాడు మహాజ్ఞాని ఒకసారి ఈ ఆరుని ఆరుని యొక్క పుత్రుడు శ్వేతకేతువు ఎవడోనో ఒక పేరేదో ఉంది శ్వేతకేతువు కాకపోవచ్చు నిమిషాలు అయితే శ్వేతకేతు వేద పండితుడు తండ్రి దగ్గర వేదవంతా అధ్యయనం చేసినటువంటి మహావిద్వాంసుడు అతడు ఈ రాజుగారి ఆస్థానానికి వెళ్తాడు వెళ్తే రాజుగారి దగ్గర చాలా ఉద్ధతంగా గంభీరంగా అహంకారంగా ఉంటాడు పండితుల్లో కొంచెం అహంకారం ఉంటుంది ఉండాలని కూడా వాళ్ళకు భ్రమ పండితులు అంటే అహంకారం ఉండాలి అని భ్రమ కూడా అహంకారం లేకపోతే ఇలాగాని కొంతమంది అహంకారాన్ని అలా ఓడిపోతూ ఉంటారు అది మంచిదేం కాదు మొత్తానికి అలా ఉన్నాడు అలా ఉంటే రాజుగారికి అతను ప్రవాహం నుండికి తనకు గుణపాఠం నేర్పాలని అనిపించి ఆ ఏమో నువ్వు ఏం చదివా అంటే నేను మొత్తం వేదవంతా చదివాను ఎక్కడ చదివేవి ఏంటంటే మన ఆయన గారి దగ్గర చదివాను ఓహో అలాగా ఏదైనా ప్రశ్నలు ఒకటి రెండు అడుగుతాను చెప్పాలా అంటే చెప్తాను అని రెండు ప్రశ్నలు అడుగుతాడు అండి ఇతను వేలమొహం వేస్తాడు వేలమొహం వేసి పాపం రాజుగారు అతని నియమం లేదు ఇంకా దక్షిణ ఏదైనా సంభావన ఏదైనా ఇచ్చి పంపిద్దామనుకుంటాడే ఉడికే గర్వాన్ని భంగం చేయటం కోసమే ప్రశ్నలు అడిగేవి తప్పిస్తే చక్కగా ఏదైనా దక్షిణ సంభావన అది ఇచ్చి పంపిద్దామని ఆయన అనుకుంటాడు కానీ ఇతను తీసుకోడు వచ్చేస్తాడు అహంకారంతో కోపంగా వచ్చేస్తాడు తండ్రి దగ్గరికి వచ్చేస్తాడు వేయగంగా వచ్చేసి నాన్నగారు ఇవాళ నాకు రాజ్యసభలో అమర్యాద అయిపోయిందండి ఏమైందే నేను మహా విద్వాంసు అని ఆయన గొప్పగా రెండు ప్రశ్నలు అడిగేవి నాకు తెలియలేదు ఆ ప్రశ్నలు ఏమిటి ఏం ప్రశ్నలు అడిగాడు ఏమిటంటే ఆ ప్రశ్నలు చెప్పాడు మరి మీరు నాకు ఎందుకు చెప్పలేదు అంటే నాకు తెలియదురా నాకు తెలీదు అప్పుడు సరే ఈ కుర్రాడు ఏదో చేశాడు ఆయన మర్నాడు రాజ్యసభకు వెళ్ళాడు తండ్రి అంటే రాజు చాలా మర్యాదగా వచ్చి రిసీవ్ చేసుకుని అయ్యా నిన్న మీ కుమారుడు వచ్చాడు నా దగ్గరేం తీసుకోకుండా వెళ్ళిపోయాడు మీరు దయచేశారు రెండు దయచేయండి నేను ఆహ్వానిస్తాను మహారాజా నేను నీ దగ్గర సత్కారం పొందడానికి రాలేదు మీ దగ్గర విద్యను స్వీకరించడానికి వచ్చాను నాకు ఆ పంచాగ్ని విద్య అంటారు దాన్ని ఐదో నాకు ఆ విద్యను బోధించు అంటే రాజు అంటాడు ఇంతవరకు ఈ విద్య రాజుల్లోనే ఉందా బ్రాహ్మణుల్లో లేదు నేను ఇప్పుడు ఆ ఆ పద్ధతికి గండి నీకు చెప్పానంటే ఇంకా బ్రాహ్మణుల్లో పట్టేస్తారు ఈ రాజుల దగ్గర నుంచి బ్రాహ్మణులకి వెళ్ళిపోతుంది ఈ ఈ ఈ గొప్ప విద్య అని కంగారు పడతాడు కంగారు పడితే శృతి మీరు చూడవచ్చు ఐదో అధ్యాయంలో ఉంది మన పుస్తకం కూడా ఉంది చాందోజీ ఒక పుస్తకం సో అంటే అయా మహారాజా నాకు నీ దానాలు ధర్మాలు అక్కర్లేదు నాకు ఆ విద్యను అనుగ్రహిస్తే నేను శిష్యుడినై నీ దగ్గరికి వచ్చాను అంటే నీ అంతటి మహా ఎలా కాదని గురుగుతాను నా శంక నాకున్నా నీకు నేను చెప్పేస్తున్నాను అని నా విద్యని ఈయనకు బోషిస్తుంది ఇలాంటి కథలు మీకు ఒక కథ మీకు శాంపుల్ చెప్పాను నేను ఇలాంటి కథలు మీకు ఐదారు కథలు ఉన్నాయి ఇది రాజవిద్య రాజు దగ్గర ఉండే విద్య అశ్వపతి మహారాజు దగ్గర ఉండేది విద్య జనకుడు మహారాజు ఆయన దగ్గర విద్య బ్రహ్మవిద్య